ఫలిదోషములాల కడునే మీరేరు ఇలధరుడుండగానో ఇక నేటి శుద్ధులూ జగములేడువాడు సర్వాంతరాత్ముడు పిక్నింక నీకి బుద్ధి చెప్పనోపడా నిగిడి పుట్టించేటివాడు నిండుక ఉండేటివాడు తెగని కర్మములెల్ల తిద్దకేలమాను ధనుజులగొట్టేవాడు హర్మము నిలిపేవాడు పనిగొన్న దురితాలు పాపనేరడా కొనమొదలైనవాడు దురితానైనవాడు కునికి మనికి సేయా కోరకుండీనా స్వతంత్రుడైనవాడు స్వామి అయిన వాడు గతి గాన కుండినా ఇతడే శ్రీవేంకటేశుడు ఇందిరాపతయినవాడు సతతము మాకునిట్టే పదలో సంపదలొసగడా